జై గురుదవాసి ఉత్పత్తి ప్రకరణం అప్పుడేముంటోందంటే ఒక సిద్ధాంతాన్ని చదువుతోంది ఎస్మిన్నే ముహూర్తే మృతిం అభ్యాగంలో పూర్వకాలంలో నువ్వు మరణాన్ని పొంది ఉన్నావో తదైవ ఆ క్షణంలోనే ఏషా ప్రతిభ ఈ డెబ్బై ఏళ్ల జీవితానికి సంబంధించినటువంటి భ్రాంతి రూపమైనటువంటి జ్ఞానం స్వయమేవ ఉదిత ఎక్కడ తే హృది స్వయంగానే ఉదయించింది ఎక్కడా నీ హృదయంలో హృదయం అంటే మనస్సే ఏ మనస్సు చేత ఆనాడు మరణించాననుకున్నావో అదే మనస్సులో అదే క్షణంలో ఈ డెబ్బై సంవత్సరాల అనుభవ రూపమైనటువంటి చరిత్ర ఒకేసారి స్ఫురించింది ఇది ఎలా కుదురుతుందండి అని అంటావు ఉదాహరణ చెబుతా విను ఒక నది ఉంది ఆ నదిలో రెండు సుడిగుండాలున్నాయి ఎగువనోటి దిగువ నోటి ఎగువ సుడిగుండంలో పడ్డ నీళ్లే దిగువ గుండంలో కూడా పడుతున్నాయి అంతేగాని కొత్త నీళ్ళు ఎక్కడి నుంచి అలాగే నీ చిత్తవృత్తి ఒకటి ఉంది చిత్తవృత్తి ప్రవాహం ఆ ఎగువ చిత్త ప్రవాహంలో ఏ చైతన్యమనే సుడిగుండం పడదో నీ చిత్త వృత్తి ప్రవాహం ఒక దృశ్యాన్ని వదిలిపెట్టి మరో దృశ్యాన్ని ఇప్పుడు చేరింది కింది సుడిగుండాన్ని చేరినట్టుగా సుడిగుండం అనేది వేరే సత్యవస్తువు కాదు జలమే సత్యవస్తువు సుడిగుండం అనేది ఒక సన్నివేశం మాత్రమే అలాగే ఈ దృశ్యమంతా కూడా ఉందే కనిపించే దృశ్యం ఇది సత్యవస్తువు కాదు చిత్తవృత్తులన్నిట్లోనూ కూడా అనుస్యూతంగా ఏకరూపంగా చైతన్యం ఉందే ఆ చైతన్యమే సత్యవస్తువు ఈ సృష్టిలో ఏమున్నాయి రెండున్నాయి మెలకువా కళ అని అందులో మెలకువలో అనుభవించేదేమో సృష్టి ఈ సృష్టి జీవులందరికీ ఇంచుమించుగా ఒకటిగానే ఉంటుంది స్వప్నంలో కూడా ఓ సృష్టి ఉంది అక్కడ మాత్రం ఎవరి సృష్టి వారిదే ఎవరి దృష్టి వారిదే అని మనకు అనిపిస్తోంది ఎప్పటిదాకా అనిపిస్తుంది విచారించి చూడకుండా ఉండేదాకా ఇది అనుభవిస్తుంది విచారించి చూస్తే మాత్రం ఈ రెండు భ్రాంతులే ఎలాగంటావా మెలకు ఉంది మెలకులో ఒక నిమిషకాలం స్వప్నంలో అయిపోతుంది కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఒకరోజు వచ్చే కలలోనే అనేక జన్మల కథలు కనిపిస్తాయి ఒక్కోసారి తన తలే తల తెగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది తన తల తెగిపోయినట్టు తనకే కనిపిస్తూ ఉంటుంది స్వప్నంలో ఇవన్నీ కలలో కనిపించే భ్రాంతులు అయితే భ్రాంతులన్నీ కల్లోనే ఉంటాయా మెలకువలు ఏ రకమైన భ్రాంతులు ఉండవా అంటే మెలకు కూడా కొన్ని రకాల భ్రాంతలున్నాయి ఎలాగంటే ఒక్కోసారి మెలకులో ఉండగానే ఆకాశంలో కొత్త ఉళ్లు కనిపిస్తాయి ఇది ఆలోచనలు బాగా ఎక్కువైపోయి బుర్ర వేడెక్కిపోతే వచ్చేటువంటి భ్రాంతి పడవలో పోతూ ఉంటే ఒడ్డు మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పరిగెత్తున్నట్టు కనిపిస్తాయి ఈనాడు మనకి పడవల్లో అనుభవం ఉన్నా లేకపోయినా రైళ్లు చెట్లన్నీ పరిగెత్తున్నట్టు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ జరిగేదేమిటి రైల్లో పోయేవాడు తన పరుగును తీసుకెళ్లి చెట్ల మీద ఆరోపిస్తున్నాడు ఇది ఒక రకమైన భ్రాంతి పైచ్యం గనక బాగా తలకెక్కితే కొండలన్నీ నాట్యం ఆడుతున్నట్టు కనిపిస్తాయి ఇది శరీరంలో కలిగేటువంటి వికారాల వల్ల కనిపించే భ్రాంతి ఇలా జాగ్రత్త ప్రపంచంలో కూడా మనకు కొన్ని భ్రాంతులు కనిపిస్తూనే ఉంటాయి అనేక కారణాల వల్ల ఈ భ్రాంతులు ఎలాంటివో ఈ మొత్తం ప్రపంచం అంతా కలిపితే ఉండే భ్రాంతి కూడా అటువంటిదే కాకపోతే ఇవన్నీ చిన్న చిన్న భ్రాంతులు ఈ ప్రపంచ భ్రాంత ఏమో చాలా పెద్ద భ్రాంతి పెద్ద భ్రాంతి అంతే తేడా పెద్ద భ్రాంతి చిన్న భ్రాంతి అనే తేడా భ్రాంతి ఇవ్వడంలో దేనికి దానికి తేడా ఏం లేదు అసలు సత్యం ఏమిటంటే వస్తు తస్తు నజాతో ఓసి కదా ఆచనా శుద్ధ విజ్ఞాన రూపస్త్వం శాంత ఆత్మని తిష్టసి ఇది అసలు సిద్ధాంతం దేవి అటు లీలాదేవికి గాని ఇటు విదూరథ మహారాజు గాని ఇద్దరి జీవులకు కూడా అసలు తేల్చి చెప్పదాల్సినటువంటి అసలు సిద్ధాంతం ఏమిటంటే వస్తు తస్తు నాతోసి నా మృతోసి కదాచన ఎప్పుడూ కూడా పుట్టనే లేదు మరణించను లేదు అదేమిటమ్మా అట్లా అనుభవంగా ఉంది కదా అంటే అదే భ్రాంతి మరి అయితే అసలు అసలు స్వరూపం ఏమిటి శుద్ధ విజ్ఞాన రూప త్వం శుద్ధ పరిశుద్ధమైన విజ్ఞాన స్వరూపమే నీ స్వరూపం మరి అయితే ఎక్కడున్నాను నేను శాంత ఆత్మని నీ ఆత్మలోనే నువ్వు నీకు వేరే ఉండేందుకు చోట్లేదు గిరిగ్రామము చోటు కాదు పద్మరాజ రాజ్యము చోటు కాదు విదూరథ బ్రహ్మాండము చోటు కాదు నీ అసలు చోటేది ఆత్మని నీ ఆత్మలో నువ్వు ఉన్నావు నువ్వు పుట్టను లేదు మరణించను లేదు పరిశుద్ధ విజ్ఞానస్వరూపుడు నువ్వు ఏ కల్లోలాలు లేనటువంటి ప్రశాంతుడివి నువ్వు నీలోనే నువ్వు ఉన్నావు ఈ ప్రపంచమంతా చూస్తున్నావు అయినా నువ్వు చూసేవాడివి కాదు అదేమిటయ్యా చూస్తున్నావు నువ్వే చెబుతున్నావు కదా చూస్తున్నావని చెబుతున్నావు కాని చూడబడే ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచ రూపంలో ఉన్నది నువ్వే నిన్ను నువ్వే చూసుకోవడం అనేది ఉంటుంది ఎక్కడైనా కనుక నువ్వు చూస్తున్నవాడు అయినప్పటికి చూసేవాడివి కాదు ఈ ప్రపంచం చూడబడేది కాదు రెండు ఒకటే కనుక ఇప్పుడు నీకు దేహం ఉంది ఈ దేహం పేరు విదూరథుడు నిజంగా ఆలోచిస్తే ఈ దేహమూ ఈ పేరు లేదు ఈ కొండలూ లేవు ఈ ఊళ్ళూ లేవు ఈ జనాలు లేరు బోధ చేస్తున్న మేము లేవు అలాగే ఆనాటి వశిష్ఠ బ్రాహ్మణ గృహంలో పద్మరాజ ప్రకాశం పద్మరాజ ప్రపంచం ఉందే అది ప్రకాశిస్తోంది అందులోనూ ఏమి లేదు ఇప్పుడు ఎదురుకుండా ఒక ప్రపంచం ప్రకాశిస్తోంది ఇందులోనూ ఏమి లేదు అంతా శూన్యమే అంటే లేనిదే శూన్య శబ్దాన్ని ఇక్కడ మిథ్యాపరంగా అర్థం చేసుకోవాలి అంచేత మొత్తం అంతా కూడా లేనిదాన్ని చూస్తున్నావయ్యా నువ్వు ఉన్నదెవరయ్యా అంటే నువ్వొక్కడివే సద్రూపడివి శాంత ఆత్మని తిష్టసి ఏ రకమైన వికారములు లేకుండా ఏ రకమైన కల్లోలములు లేకుండా స్వచ్ఛంగా నీలో నువ్వు ఇదే తత్వం అని సరస్వతిదేవి బోధించేసప్పటికి వి విధురథ మహారాజు సరస్వీదేవిని మళ్ళీ అడుగుతున్నాడు ఓ దేవి తల్లి నేను సద్రూపుణ్ణి అన్నావు నిజమే అనిపిస్తోంది నాకు నా జన్మ యొక్క పూర్వజన్మలని గుర్తొచ్చాయిగా మరి మరి నా పరివారం ఉందే వీళ్ళ మాట ఏమిటి వీళ్ళు జీవులే కదా వీళ్ళు కూడా నాలాగా సద్రూపులైనా లేక వీళ్ళకి వేరే ఏదైనా ఆధారం ఉందా ఈ ప్రపంచం దీనిలో ఉండే మానవులు అంతా కల వంటి వారే అని అంతా మెధ్య అన్నావు అలా అయితే వీళ్ళందరి ఆత్మ కూడా మెచ్చే కావాలి కదా వీళ్ళు మెచ్చ అయితే మరి నేను మెచ్చ కాకుండా ఎక్కడ పోతాను అంటే ఈ ప్రపంచం మొత్తం మీద సత్యమైన అంశే లేదు ప్రపంచంలో సత్యమైన ఆత్మ కూడా లేనే లేదు అని తెలిందనమాట కనిపించే ప్రపంచము సత్యమే ఈ జ్ఞానం అంతా ఎవరి నేను అనుకునే ఆత్మ ఇది కూడా అసత్యమే అని తేలుతోంది అది నిజమేనా అని అడిగాడు సరస్వీదేవి ఈ అపసిద్ధాంతాన్ని సవరించడానికి మళ్లీ బోధ ప్రారంభించింది ఆ తల్లి అంటోంది రాజా రెండు దృష్టులున్నాయ ఒకటి అజ్ఞదృష్టి ఒకటి తత్వ దృష్టి ఆలోచించేటప్పుడు అగ్ని దృష్టితో ఆలోచించి మాట్లాడుతున్నావా తత్వ దృష్టితో ఆలోచించి మాట్లాడుతున్నావా అనేది మనం జాగ్రత్తగా విడదీసుకుని మాట్లాడాలి అంతేగాని దీన్ని దాన్ని కలిపేసి కలగాపలగం చేసి మాట్లాడకూడదు కనుక నీ అగ్ఞ దృష్టి ఏమిటో తత్వ దృష్టి ఏమిటో నీకు వివరణ వివరించి విశ్లేషణ చేసి వేరు చేసి చూపిస్తాను అంటోంది సరస్వతిదేవి ఆమె ఏ విధంగా వివరిస్తోందంటే రాజా అజ్ఞ దృష్టితో గనక ఆలోచిస్తే జీవులుగా కనిపించే వాళ్ళంతా కూడా సత్యమేనా అని అడిగాలి నీ ప్రశ్నలోనే దోషం ఉంది నా పరివారమంతా సత్యమా అసత్యమా అని నువ్వు ఎట్లా అడగాలి నువ్వు దృష్టితో ఆలోచిస్తే జీవులుగా కనిపిస్తున్నారే జీవులుగా కనిపించేవారంతా సత్యమేనా అని అడగాలి లేదా నువ్వు తత్వ దృష్టితో గనక ఆలోచిస్తున్నట్లయితే చిద్రూపంలో వీళ్ళంతా సత్యమా అసత్యమా అడగాలను అంతేగాని నా పరివారం సత్యమా అసత్యమని ఎందుకని నీ యొక్క విశ్లేషణ ఏమిటో నీ దృష్టి ఏమిటో నీకు అర్థం కావాలి ముందర నువ్వు తత్వ దృష్టితో ప్రశ్నిస్తున్నావా లేక అగ్ని దృష్టితో లోక వ్యవహార దృష్టితో ప్రశ్నిస్తున్నావా నీకే తెలియాలి రెండు రకాల సమాధానం చెబుతా విను జీవరూపంలో అయితే నువ్వు సత్యం కాదు నీ పరివారము సత్యం కాదు అంటే ప్రపంచభ్రాంతి ఉన్నంత వరకు కూడా అందరూ అబద్దమే ఇక చిద్దు రూపంలో చూసినట్లయితే నువ్వు సత్యమే నీ పరివారము సత్యమే అంటే ఏమిటి ఈ ప్రపంచభ్రాంతి కనుక పోయినట్లయితే అందరూ సత్యమే అంది అనేప్పటికి ఇది ఎటు చెప్పినాడు సమాధానం విదూరథ మహారాజు ఆలోచిస్తున్నాడు విదూరథ మహారాజే కాదు ఈ కథ వింటున్నటువంటి రాముడు కూడా సందేహంలో పడ్డాడు ఏదో ప్రశ్న వేయాలనుకున్నాడు వెంటనే వశిష్ఠ మహర్షి గుర్తుపట్టాడు ఇది రాముడికి పూర్తిగా నచ్చబాడు కాలేదని అందుకని ఆయన ప్రశ్న వేయకముందే గ్రహించి వశిష్ఠ మహర్షి మరికొంత వివరణ ఇక్కడ జత చేశాడు ఏమంటున్నాడంటే రామా ఈ ప్రపంచం తత్వవేత్తలకు ఎంత మిథ్యో అజ్ఞానులకు అంత సత్యం పిచ్చి పట్టిన పిల్లవాడికి కనిపించేటువంటి పిశాచి ఉందే వాడు సత్యదాకా వాడిని పీడుస్తూనే ఉంటుంది అజ్ఞానులకు ఈ ప్రపంచం కూడా అలాగే పీడిస్తూ ఉంటుంది బాగా ఆలోచించి చూస్తే ఈ ప్రపంచం ఒక దీర్ఘస్వప్నం దీర్ఘస్వప్నం ఇదం విశ్వం ఈ విశ్వం కల్పించే ప్రపంచం అంతా ఉంది అది ఒక దీర్ఘ స్వప్నం అయితే ఈ ప్రపంచం పూర్తిగా అసత్యం అని మేము ఎప్పుడు అన్లా ఇది బొత్తిగా లేనేలేదు అని కూడా మేము ఎప్పుడు అంటలేదు అలాగే స్వప్నం కూడా సర్వాత్మన అసత్యమని అది లేనేలేదని మేము అంటలోనూ మెళకువలోనూ కూడా కొంత సత్యాంశ కూడా ఉంది దాన్ని మేము తిరస్కరించటంలా ఎందుకంటే కలగంటున్న మనిషి ఉన్నాడు వాడు స్వప్న ప్రపంచంలో ఏవేవో వ్యవహారాలు చేస్తు ఉన్నాడు అక్కడే ఏవేవో సుఖాలు దుఃఖాలు వాడికి కలుగుతున్నాయని అనుభవిస్తున్నాడు అవి కొంచెం మిక్కుడమైపోయినాయి ఒకసారి మీది మిక్కుడ అయిపోతే ఏం వాడు పైకి నిజంగానే నవ్వేస్తున్నాడు లేదా ఏడ్ చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు మిగరికాని క్యాకేస్తున్నాడు లేకపోతే కిలకలా నవ్వేసి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కళలోని సుఖదుఖాలలో గనక సత్యాంశే గనక ఎంత మాత్రమూ లేనే లేదు అన్నట్లయితే వాడు పైకి ఎందుకు నవ్వుతాడు పైకి ఎందుకు ఏడుస్తాడు అదిగాక కలఅైనా సరే మెళకవైనా సరే రెండూ కూడా చిదాత్మ మీద అధ్యాస వల్ల ఏర్పడుతున్నాయి కదా అధ్యాస అంటే ఏమిటి అధ్యాస అంటే సత్యానికి అసత్యానికి పెళ్ళి సత్యాసత్య మిథనీకృత్య అన్నారు సత్యాన్ని అసత్యాన్ని కలిపేస్తారు అదే అధ్యాస కనుక అధ్యాసవలన వలన ఏర్పడినటువంటి పదార్థాలలో కొంత సత్యము కొంత అసత్యము సంక్రమించి ఉండటం సహజం కనుక రామా మేము స్వప్నాన్ని జాగ్రత్తను కూడా సత్యము అసత్యము కానివి అంటున్నాం పూర్తిగా సత్యము కాదు పూర్తిగా అసత్యము కాదు అంటున్నాం అందుకనే వాటికి మిథ్య అని ఒక కొత్త పేరు పెట్టేశాం ఇది అర్థం చేసుకో మేము పూర్తిగా ప్రపంచంలో సత్యమే లేదంట అలాగే స్వప్నంలో కూడా పూర్తిగా సత్యం లేనే లేదంట ఇది పూర్తిగా సత్యం అంటానికి వీల్లేదు అసత్యం అనడానికి వీల్లేదు అటువంటిది ఏది ఈ జాగ్రత్త అయినటువంటిదే ఈ స్వప్నమైన అటువంటిదే అందుకనే వీటికి ఏం పేరు పెట్టామంటే ఒక కొత్త పేరు పెట్టాం సత్యము అసత్యం అని కాకుండా మిథ్యాన్ని కొత్త పేరు పెట్టాం అన్నాడు వశిష్ట మహర్షి ఆయనకేదో చెప్పుతున్నాడు మధ్యలో రాముడు అడ్డుపడ్డాడు గురుదేవా మెలకు అంటే జాగ్రత్త దశలో పదార్థాలకు ఎంతో కొంత సత్యత్వాన్ని అంగీకరించాలి తప్పదు అంగీకరించకపోతే లోక వ్యవహారమే సాగదు ఇంత లోక వ్యవహారం జరుగుతుంటే దీంట్లో ఏమీ సత్యమే లేదు లేదు పొమ్మంటే మన చర్చే ఉండదుగా అందుకోసం లోక వ్యవహార సిద్ది కోసం ఎంతో సత్యత్వం దీంట్లో ఉందని అంగీకరిద్దాం అంతేకాకుండా మనకి అందరికీ ప్రమాణమైనటువంటి వేదం ఉంది ఆ వేదమేమో సత్కర్మలు ఆచరించమని చెబుతోంది కర్మశాస్త్ర రూపంగా ఈ ప్రపంచంలో సత్యమే లేదు పొమ్మంటే ఈ కర్మశాస్త్రము ఈ వేదాలు ఇవన్నీ కూడా అప్రమాణాలు అసత్యాలు కావలసి వస్తుంది ఆ ఇబ్బంది కూడా వస్తుంది కనుక జాగ్రత్త పదార్థాలకు సత్యత్వాన్ని ఎంతో మనం అంగీకరించాలి దానికోసం ఏదన్నా తర్కం చెప్పి దాన్ని సాధించాలి అలా సాధించడంలో అర్థం ఉంది నేను ఒప్పుకున్నా కాని స్వప్న పదార్థాలకు ఇట్లాంటి చిక్కులేవుగా నువ్వు స్వప్నంలో ఈ విధమైన యజ్ఞాలు చేయాలి స్వప్నంలో ఏదైనా యోగాలు చేయాలి అని ఎక్కడా ఏ శాస్త్రము లేదుగా స్వప్నంలో దానం చేయమని గాని స్వప్నంలో జరిగేటువంటి వ్యవహారానికి ఏ రకమైన విలువ లేదుగా కనుక లేదు వేద సిద్ధమైన లేదు స్వప్నానికి కనుక అటువంటి స్వప్న పదార్థాలు పూర్తిగా మాయా పదార్థములే అసత్యాలే అసలు లేనే లేనివి అనేస్తే మనకేమిటి చిక్కు ఏమీ చిక్కు లేదుగా కనుక స్వప్నం వరకు నేమన్నా సంపూర్ణంగా అసత్యం అని చెప్పేయండి జాగ్రత్త వరకు సత్యము అసత్యము రెండి కొంచెం పెళ్ళిపోయిందయ్యా ఈ రెండు కలిసిపోయినాయి ఈ సత్యాసత్యాలు కలిసిపోయాయి గనక దీన్ని మిథ్యాన్ని పేరు పెడుతున్నామని చెప్పండి కనుక జాగ్రత్త ప్రపంచానికి మిథ్యానండి స్వప్న ప్రపంచాన్ని అసత్యం అనండి ఏమిటి తప్పు వస్తుంది అంటే చిక్కు మీకు ఎందుకు అనవసరంగా రెండింటినీ గల మిథ్యాన్ని పేరు పెడుతున్నారు అని ఒక కొత్త ప్రశ్న వేశాడు మహర్షి చెబుతున్నాడు సమాధానం రామా ఏం యా గొడ్రాలి కొడుకు పుట్టాడు అన్నా మేము ఒక వాక్యం ఉపయోగించాం ఈ గొడ్రాలి కొడుకు నిజంగా అస్తిత్వం రవ్వంతైనా ఉందా ఎక్కడైనా ఒక క్షణమైనా ఉందా వీటితో మనం ఏదైనా వ్యవహారం చేస్తావా ఏమీ లేదు కదా అలాంటి పదార్థాలు పూర్తిగా అసత్యాలు అసత్ పదార్థాలు బొత్తిగా లేని పదార్థాలు తుచ్ఛములు అని వ్యవహరిస్తూ ఉంటారు దీనికి పారిభాషికంగా పదం అది దీనికి భిన్నంగా స్వప్నంలో కనిపించే పదార్థాలనే అవి కనిపించే కాలం ఒకడుంది ఆ సమయంలో వాటితో వ్యవహారం ఉంది వాటి వల్ల సుఖదుఖ అనుభవం ఉంది కనుక వాటికి ఆ కాస్త సమయంలోనూ సత్యత్వాన్ని అంగీకరించక తప్పదు అంతేతమేమంటున్నామంటే ఆ సత్యత్వాన్ని ప్రాతిభాసిక సత్యత్వం అంటున్నారు శాస్త్రజ్ఞులు నువ్వు చెప్పినట్లుగా గనక స్వప్న ప్రపంచానికి ఆ మాత్రపు ప్రాతిభాషిక సత్యత్వాన్ని కూడా అంగీకరించకపోయినట్లయితే జాగ్రత్ ప్రపంచం కూడా అలాంటిదే అని చెప్పవలసి వస్తుంది ఎందుకు ఎందుకంటే జాగ్రత్ ప్రపంచం హిరణ్య యొక్క స్వప్నమే అని ఇదివరకే నిరూపించాం హిరణ్య యొక్క స్వప్న రూపం ఈ జాగ్రత్ ప్రపంచం గనక స్వప్న రూపమైనదంతా గనక సంపూర్ణంగా లేనిదే తుచ్చమే ఏమాత్రము లేనిదే అసత్యమే అని తేల్చినట్లయితే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా లేనిదే అని చెప్పవలసి వస్తుంది జాగ్రత్త ప్రపంచం వ్యవహార కాలంలో సత్యమే అనేటువంటి అనుభవం అందరికీ ఉంది కనుక జాగ్రత్త ప్రపంచానికి వ్యావహారిక సత్యత్వాన్ని అంగీకరించాలి అలాగే స్వప్న ప్రపంచానికి ప్రాతిభాషిక సత్యత్వాన్ని అంగీకరించాలి తప్పదు ఇది ఒక దృష్టి మరో దృష్టి కూడా ఉంది నీ స్వప్నంలో నువ్వున్నావా లేదా నీ స్వప్నంలో ఉన్న నువ్వు సత్యమా అసత్యమా సత్యమే కదా అలాగే నా స్వప్నంలో నేనున్నా నేను సత్యమే నా స్వప్నంలో ఈ అనుభవం అందరికీ ఉంది కనుక స్వప్నం సర్వాత్మ శూన్యం అసత్యమంట ఎప్పటికీ కుదరనే కుదరదు కనుక రామా ఈ సంసారమే ఒక విపుల స్వప్నం అయ్యా దీన్ని ఇంకా కొంచెం వివరించవలసి ఉంది అంటున్నాడు వశిష్ట మహర్షి సంసారే విపు స్వప్న యథా సత్యమహంతవ తమ సత్యం సర్వస్వప్వితి క్రమ సంసారే విపుల ఈ సంసారం మన కనిపించేటువంటి ఈ జాగ్రత్త ప్రపంచం అంతా ఉందే అది ఒక విపులమైన స్వప్నమయ్యా దీర్ఘస్వప్నమయ్యా దాంట్లో నేను నీకు సత్యం నువ్వు నాకు సత్యం నాకు నువ్వు సత్యం ఎక్కడా ఈ జాగ్రత్త ప్రపంచంలో నేనంటే ఏమిటి ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూసే నేను నువ్వంటే ఏమిటి నాకంటే భిన్నంగా ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించే సమస్త పదార్థాలు నువ్వే ఇందాక చెప్పుకున్నావు అన్నమాట కనుక ఈ జాగ్రత్త ప్రపంచంలో చూస్తే నీకు నేను సత్యం నాకు నువ్వు సత్యం అలాగే ఇక్కడ నుంచి స్వప్న ప్రపంచంలో స్వప్న ప్రపంచంలోకి వెళితే అక్కడ స్వప్న దృష్టితో చూస్తే అంటే ఆ స్వప్నంలో ఒక నేనున్నాడుగా ఆ స్వప్నంలో ఉండేటువంటి నేనుకి అక్కడి దృశ్యాలు అంటే అక్కడ ఉండే నీవులు అవన్నీ కూడా సత్యాలే సంసారే విపుల స్వప్నే సంసారమే ఒక విపులమైన స్వప్నమయ్యా దాంట్లో యథా సత్యం అహంతవా తథాత్వపి మే సత్యం నేను నీకు ఎట్లా సత్యమో అట్లాగే నాకు నువ్వు సత్యమే దీంట్లో ఏం తేడా ఇది స్వప్నంలో విషయమేనా సర్వస్వప్ ఇతి క్రమ ఎక్కడ స్వప్నం వంటి దృశ్య పదార్థం ఉన్నా సరే అక్కడ అన్ని స్వప్నాల్లోనూ కూడా ఇదే పద్ధతి స్వప్న ప్రపంచంలో స్వప్న దృష్టితో చూస్తే ఆ స్వప్నాన్ని చూసి అక్కడ నేననేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అక్కడుండే నీవులన్నీ గడిపితే అక్కడ దృశ్యాలు అవుతాయి ఆ దృశ్యాలన్నీ వాడి దృష్టితో సత్యాలే కనుక నీ దృష్టిని బట్టి సత్యమా అసత్యమా అని ఉంటుంది తప్పితే నిజమైన సత్యము నిజమైన అసత్యము దానికి ఏమి లేబులు వేసిందుకు వీల్లేదు జాగ్రత్త ప్రపంచంలో ఉండి స్వప్నాన్ని గురించి ఆలోచిస్తే నువ్వేమంటున్నావు ఇప్పుడు అది పూర్తిగా అసత్యమని చెప్పేసేయండి కొండల కొండ బదలగొట్టే అంటున్నావు అలాగే స్వప్న ప్రపంచంలో నువ్వు కూచు నుండి ప్రపంచం గురించి మాట్లాడాల్సి ఏమంటావు జాగ్రత్త ప్రపంచం అసత్యమని చెప్పేసేయండి కొండ బదలగొట్టేయంటావు అలా చెప్పేందుకు వీల్లేదు కొండలు పాల్గొట్టేందుకు వీలు లేదు జాగ్రత్త ప్రపంచంలో ఉన్న సమయంలో జాగ్రత్త ప్రపంచం సత్యం నీకు నువ్వు సత్యం నీకు నేను సత్యం నాకు నువ్వు సత్యం అలాగే స్వప్న ప్రపంచంలో ఉండగా నేను నువ్వు రెండునైగా వాటిల్లో నాకు నువ్వు సత్యం నీకు నేను సత్యం కనుక ఇట్లా సత్యా సత్యాలు అనేవి దృష్టిని బట్టి ఉంటున్నాయి కనుక మేమేం తేల్చామంటే జాగ్రత్తలో అయినా సరే స్వప్నంలో అయినా సరే సంపూర్ణంగా సత్యము కాదు సంపూర్ణంగా అసత్యము కాదు దానికి కొత్త పేరు మిథ్యాన్ని పెట్టవలసిందే అని మేము నిర్ణయం చేశామయ్యా అన్నాడు రాముడు మళ్లీ అడుగుతున్నాడు గురుదేవా మీరు చెప్పినట్టుగా కళ మెలకువ రెండు కూడా సమానమే అయ్యేటట్లయితే కళ్ళలో కనిపించిన వస్తువులన్నీ కూడా మెలకు వచ్చా కూడా అలాగే ఉండాలి ఎందుకంటే స్వప్నం వచ్చిన సమయంలో జాగ్రత్త లోకంలో ఉన్న వస్తువులన్నీ అట్లాగే ఉంటున్నాయిగా నేను ఇప్పుడు కల ఇక్కడ కూర్చొని నిద్రపోయాను అనుకోండి నా పక్కన ఉన్నటువంటి కొండ మాయమైపోతోందా వెళుకు వచ్చా కొండట్లాగే కనిపిస్తోంది అలాగే మళ్లీ మన్నాడు కలొచ్చేవాడికి నిన్నటి కల్లో వస్తువులు అట్లాగే కనిపించాలి ఈ రెండు సమానం అయితే ఉండాలి అలా లేవుగా మరి లోకానుభవంలో లేనప్పుడు కళానున్ను జాగ్రత్తను సమానాన్ని మీరు ఎట్లా అంటారు అని ప్రశ్నిస్తే వశిష్ఠుడు చెబుతున్నాడు రామా కల్లో గాని మెలకులో గాని పదార్థాలు ఏ అంశంలో సత్యాలో ఏ అంశంలో అసత్యాలో దాన్ని మాత్రమే మనం చర్చిస్తున్నాం స్వప్న జాగ్రత్తల యొక్క సామ్య వైషమ్యాలను గురించి చర్చించే ఘట్టం ఇది కాదు పూర్వం విషయం చర్చించాం కావాలంటే మళ్ళీ ఇంకోసారి చర్చిస్తున్నాం చర్చని ఒకదాంట్లో నుంచి ఒకదాని మీద కోతిలాగా గంతులు వేయించకూడదు మనం ఇప్పుడు మనం ఏమి చర్చిస్తున్నాము స్వప్న జాగ్రత్తల్లో ఉండే పదార్థాలనే కదా అవి ఏ అంశలో సత్యాలు ఏ అంశలో అసత్యాలు అని దాన్ని వివరిస్తున్నాం నేనేం చెబుతున్నానో మళ్లీ జాతా విను కళలో కొన్ని వస్తువులు ఉన్నాయి మెలకులో కొన్ని వస్తువులు ఉన్నాయి ఈ రెండు వస్తువులు కూడా అధిష్టానమైనటువంటి సన్మాత్రము అనేటువంటి దృష్టితో అంటే సన్మాత్ర స్వభావంతో సత్యాలే వాటికి ఒక రూపం ఉంది ఆ కనిపించే రూపంతో మాత్రం అవి సత్యం కాదు ఇవి సత్యం కాదు అంటే జాగ్రత్త పదార్థాలు సత్యం కాదు స్వప్న పదార్థాలు సత్యం కాదు ఎందుకంటే మెలకు వస్తువులు అదే రూపంలో కళ్ళలో కనిపించవు కల్లో ఉన్న వస్తువులు అదే రూపంతో మెలకులో కనిపించవు నిజంగా సత్య పదార్థాలు అయినట్లయితే కనిపిస్తూనే ఉండాలి అంటే కళ్ళొచ్చినప్పుడు కూడా స్వప్న కొండలు ఇల్లు కనిపిస్తూ ఉండాలి మెళుకు వచ్చినప్పుడు కూడా స్వప్నంలో ఉండే పదార్థాలు కనిపిస్తూ ఉండాలి స్వప్న పదార్థాలేమో జాగ్రత్త ఆకాశంలో లేవు జాగ్రత్త పదార్థాలేమో స్వప్నాకాశంలో లేవు కనుక స్వప్న పదార్థాలు జాగ్రత్త పదార్థాలు కూడా అన్ని కాలాల్లోనూ సమంగా ఉండటంలా అన్ని దేశాల్లోనూ సమంగా ఉండటంలా దేశకాల భేదం ఉంది వాటికి అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఏది సుస్థిరంగా ఉంటుందో అదే సత్యము అని సత్యాన్ని నిర్వచనం చెప్పుకున్నాం ఈ విషయం గురించి చర్చ చేసి పూర్వం నిర్ణయం చేసేసాం సత్యం అంటే ఏమిటంటే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఏ రకమైనటువంటి మార్పులు పొందకుండా సుస్థిరంగా ఏదైనా కనుక ఉన్నట్లయితే అదే సత్యము అని నిర్వచనం తేల్చేశాం అలా నిర్వచనం చేశాం కనుక ఆ నిర్వచనం ప్రకారంగా జాగ్రత్త పదార్థాలు ఏవి కూడా సత్య పదార్థాలు కావడానికి వీల్లేదు అయినా కూడా అధిష్ఠాన సత్తా అనేది ఒకటి కదండి అధిష్ఠాన సత్తా స్వరూపం చేత వాటిలో సత్యాంశం ఉంది వాటి యొక్క రూపం ఉందిగా ఇప్పుడు కనిపిస్తున్న రూపం ఆ రూపాంశ చేత అసత్యం ఉంది వాటిలో అసత్యాంశం ఉంది కనుక వాటిని మిథ్యా నిశ్చయం అలాగే స్వప్న పదార్థాల విషయంలో కూడా అధిష్ఠాన సత్తా స్వభావం చేత వాటిలో సత్యాంశం ఉంది వాటి యొక్క రూప స్వభావం చేత వాటిలో అసత్యాంశం ఉంది కనుక అవి కూడా మెచ్చ అంటున్నాను కనుక రామా ఈ కారణం చేతనే విధూరథుడు ఏమడిగాడంటే నా పరివార జీవులు సత్యస్వరూపులా అసత్యస్వరూపులా అని సరస్వతి దేవిని అడిగితే ఆ దేవి ఈ దృష్టి భేదాన్ని ఆ రాజును ప్రత్యేకంగా ఉపదేశం చేసింది దీన్నే అవిడేమంది అజ్ఞ దృష్టి తత్వ దృష్టి అంది రామా సరస్వతి దేవి తన ఉపదేశాన్ని ఇంకా కొనసాగించింది ఆ కొనసాగించిన దాన్ని కూడా పూర్తిగా విన్నట్లయితే నీకేదైనా సందేహలేశం మిగిలితే అది కూడా పోతుంది జాగ్రత్తగా విను అన్నాడు సరస్వతీదేవి ఏం ఉపదేశించినో చెబుతున్నాడు సరస్వతిదేవి ఉంటుందంటే రాజా స్వప్నానికి జాగ్రత్తకి కూడా అధిష్టానమైనటువంటి ఒక చిత్పదార్థం ఉంది అది నీకు తెలుసు ఈ స్వప్నానికి ఒక అధిష్టానం ఉంది జాగ్రత్తకి అధిష్ఠానం ఉంది ఆ అధిష్ఠానం ఏది అదే చిత్ పదార్థం చిత్ అంటే ఏది ఏది చిత్తో అదే సత్యం ఏది చిత్తో అదే ప్రకాశం కనుక అధిష్ఠానమైనటువంటి స్వప్నానికి జాగ్రత్తకి కూడా అధిష్టాన రూపమైనటువంటి ఆ చిద్వస్తువు ఉంది అది సత్యము ప్రకాశ రూపం కూడా ధనాగారంలో ఉండే ధనానికి ఎవరు అనుభవిస్తారు అంటే ధనస్వామి అనుభవిస్తాడు దానికి ఎవరి అధిపతో ఆ యజమాని అనుభవిస్తాడు అలాగే అధిష్ఠానమైనటువంటి ఇచిత్తుందే దాన్ని చిదాకాశం చిదాకాశం అనుభవిస్తున్నాం కథ కోసం మనం అధిష్ఠానమైనటువంటి చిదాకాశంలో ఉండేటువంటి ప్రపంచాన్ని ఎవరు అనుభవిస్తారో అంటే చిదాకాశమే అనుభవిస్తుంది నీ జీవుడు డబ్బులు నువ్వే అనుభవిస్తావు నువ్వు కూడా అనుభవిస్తారా అలాగే చిదాకాశంలో ఉండేటువంటి ప్రపంచాన్ని చిదాకాశమే అనుభవిస్తూ ఉంటుంది ఇప్పుడు నీ భార్య లీల ఉంది ఇక్కడ ఈవిడ యొక్క తృప్తి కోసం ఈ తత్వం అంతా నీకు చెబుతున్నా ఎందుకని ఆవిడకి నీ మీద నా భర్త అనేటువంటి అభిమానం ఉంది తనకు కలిగినటువంటి జ్ఞానం నీకు కలగాలి అనే అభిమానం ఉంది అంచేత ఆవిడ మీద నాకుండే అనుగ్రహం కొద్దీ ఆవిడ తృప్తి కోసం నీకు విన్న చెబుతున్నా జాగ్రత్తగా విను ప్రపంచం మిథ్యాన్ని కోసం నేను చెప్పిన అనేక దృష్టాంతాలు చెప్పా ఈ దృష్టాంతాలన్నీ ఈ లీల స్వయంగా చూసింది ఎక్కడ చూసింది ఇక్కడే చూసింది నీ ఇంట్లోనే చూసింది వేటిని చూసింది అన్ని బ్రహ్మాండాలను చూసింది ఎక్కడ చూసింది ఇక్కడే చూసింది ఎట్లా చూసింది ప్రత్యక్షంగా చూసింది ఇక్కడే గిరిగ్రామం చూసింది ఇక్కడే పద్మరాజ రాజ్యం చూసింది ఇక్కడే విదూరథ బ్రహ్మాండం చూసింది ఇక్కడ ప్రత్యక్షంగా చూసింది ఈ లీల రాజా నువ్వు కూడా ఈ తత్వాన్ని ఆకలించుకో నీకు మళ్లీ అంత ప్రత్యక్షానుభవం కలగవలసిన పని లేదు నువ్వు ఆకలించుకుంటే నువ్వు అర్థం చేసుకుందాన్ని అందుకోగలవు దాన్ని గనక ఆకలించుకున్నట్లయితే నువ్వు కోరింది నెరవేరుతుంది నీకు శుభం జరుగుతుంది అని చెప్పింది సరస్వతిదేవి ఆ మాటలు విని విదూరథ మహారాజు మళ్లీ చేతులు వగ్గి ఇలా విన్నవిస్తున్నాడు తల్లి నాపోటి అల్పుడి దగ్గరికే ఎవరైనా వస్తే కోరికలు తీరకుండా వెళ్లరు వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉంటాయి నీలాంటి మహాత్మురాలు దర్శనం చేశాక తీరని కోరికలుంటాయా తల్లి నీ బోధతో నాకు జ్ఞానం కలిగింది ఒక స్వప్నం నుంచి రెండవ స్వప్నంలోకి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నలోకాన్ని విడిచిపెట్టి మళ్లీ రెండవ స్వప్నలోకంలోకి ప్రవేశించినట్టుగా నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేసి నా పూర్వదేహానికి నా పూర్వలోకానికి వెళ్ళిపోవాలన్న సంకల్పం నాకు కలుగుతోంది నా స్వీయలోకానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి నేను వెళ్లే చోటికి అయితే నాకు కోరిక వరం కావాలి తల్లి నేను వెళ్లేటువంటి ఆ చోటు ఉందే దానికి ఇప్పుడున్న ఈ నా మంత్రి నా పెళ్లి కాని కూతురు వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వచ్చేట్లుగా అనుగ్రహించు అన్నాడు అనేప్పటికీ సరస్వతీదేవి తథాస్తు అనేసింది తధాస్తు అనేసినప్పటికి ఆ రాజుగారు బానే ఉన్నాడు గాని లీలాదేవికి ఏదో సందేహం కలిగిందిట ఈ లీల భక్తికి తగినంత వైభవంగా నువ్వు రాజ్యం చెయ్యి అంది సరస్వతీదేవి యొక్క ప్రధాన అనుగ్రహం ఎవరి మీద ఉంది లీలాదేవి మీద ఉంది అంచేత ఆవిడంటోంది ఈ లీలాదేవి యొక్క భక్తికి తగినంత వైభవంగా నువ్వు రాజ్యం చేయి అలా నీకు వరం ఇస్తాను అయితే నువ్వు పూర్వం కోరుకున్న వరాలు కొన్ని ఉన్నాయి కనుక జరగబోయేది నీకు ముందుగానే చెబుతాను కొంచెం జాగ్రత్తగా విను ఏమిటంటే ఈ యుద్దంలో నువ్వు మరణించవలసి ఉంది అలా ఇక్కడ మరణించిన తర్వాత నువ్వు నీ పాత పొందుతావు పాత శరీరం ఏది పద్మరాజుగా నీ పాత జన్మ శరీరం ఉందే దాన్నే నువ్వు పొందవలసి ఉంది ఇప్పుడు నీకు మంత్రిగా ఉన్న ఈ జీవి ఈ కూతురు వీళ్ళు కూడా వారి వారి పాత పొందవలసి ఉంది ఇదంతా ఎవరు ఏర్పాటు చేసుకున్నారయ్యా అంటే మీరే ఏర్పాటు చేసుకున్నారు పూర్వం ఇది జరగబోతోంది జరగబోయేది ముందుగా చదువుతున్నా అంతే ఇదంతా నువ్వే స్వయంగా చూస్తావు అయితే మీరు ముగ్గురు కూడాను వాయు రూపంతో అక్కడికి ప్రయాణం చేయాలి నేను నా పక్కన ఉన్నటువంటి ఈ లీల ఉందే మేమిద్దరం మనోరూపంతో ప్రయాణం చేయాలి కనుక ఇక తర్వాత మీ ముగ్గురు దారి వేరు మా ఇద్దరి దారి వేరు ఎవరి దారులు అని వివరణ ఇచ్చింది ఇలా వారి సంభాషణ జరుగుతూ ఉండగానే ఒక వార్తాహరుడు పరిగెత్తుకొచ్చాడు వచ్చి మహారాజా మహారాజా శత్రు సైన్యం ధర్మాన్ని అతిక్రమించి రాత్రిపూటను కూడా చూడకుండా రాత్రిపూటే దండెత్తి మన పట్టణాన్ని ముట్టడించింది మన వాళ్లు ఎదురుదాడికి సిద్దమవుతున్నారు నేను మెడమించి స్వయంగా చూసి మీకు ఈ వార్త చెప్పాలని పరిగెత్తుకొస్తున్నాను అని వార్త అందించాడు ఆ వాడు ఆ వార్త ఇంకా చెబుతూ చెబుతూ ఉండగానే యుద్ద మొదలైపోయినట్టుగా ఘోరఘోర శబ్దాలని కూడా వినిపించసాగాయి రాజుగారు అటెన్షన్లోకి వచ్చి కొంచెం పరాక్రమంలోకి వచ్చి లోపలే మహారాణి గారు హడాడిగా పరిగెత్తుకుంటారు అక్కడికి వచ్చేసింది ఆవిడ వెంట పరిచారిక కూడా ఉంది ఆ పరిచారిక అంది మహారాజా శత్రువులు అంతఃపురంలోకి ప్రవేశించారు నీ భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయారు అయితే మహారాణి గారు ఉపయోగించి ఎడ్ల తప్పించుకుని పారిపోయి మీ దగ్గరికి వచ్చింది మమ్మల్ని మీరు రక్షించండి అని ఏడుస్తూ చెప్పేసి ఈ మాటలు వినేసరికి అప్పటిదాకా వేదాంతాలు మాట్లాడుతున్న విధూరథుడు ఒక్కసారి ఒక్క ఊదును లేచి లీలాసరస్సులు నమస్కారం చేసేసి దేవతలారా నేను యుద్ధానికి పోతున్నాను ఇక ఆగేందుకు టైం లేదు నా భార్యను మీ పాదాల దగ్గర అప్పచెపుతున్నాను మీరే కాపాడాలి అంటూనే సింహం దూకినట్టుగా యుద్ధరంగంలోకి దూకేశాడు ఎందుకని ఆ జీవి సంస్కారం యుద్దం అట్లా ఉప్పొంగింది ఆ యుద్ద సంస్కారం వచ్చేటప్పటికి తక్కినవన్నీ వదిలిపెట్టేసి సింహంలాగా యుద్ధరంగంలోకి దూకేశాడు ఈ పక్కన కూర్చున్న లీల సరస్వతీదేవి వంక ఆ కొత్తగా వచ్చిన మహారాణి వంకాయ చూసి చూసి చూసి ఆశ్చర్యపోయి చివరికి సరస్వీదేవితో ఇలా అంది దేవి సరస్వతి దేవి ఇదేమిటి ఈవిడెవరో కొత్తగా వచ్చింది ఈవిడ అచ్చన్న నా ప్రతిబింబంలాగా ఉంది ఈవిడెక్కడి నుంచి వచ్చింది ఇందాక నుంచి నేను ఒక విషయంలో ఆశ్చర్యపోతున్నా ఏమిటంటే ఇప్పుడు ఈవిడ పూర్తిగా నా ప్రతిబింబంలాగా ఉంది ఈవిడితో పాటు ఈవిడ యొక్క మంత్రి ఈ పరివారం ఈ చిలికెత్తలు వీళ్ళంతా కూడా అత్సం మా ఇంట్లో పని మనుషుల్లాగానే ఉన్నారు మా ఇంట్లో మనుషుల్లాగానే ఉన్నారు మా ఇంట్లో మంత్రుల్లాగానే ఉన్నారు వీళ్ళంతా అద్దంలోని బొమ్మలా నిజమైన జీవులా నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆ లీలాదేవి అడిగింది అడిగేటప్పటికీ సరస్వతిదేవి నవి లీలా నీకు మరొక రహస్యం ఉపదేశిస్తున్నాను జాగ్రత్తగా విను యథా రుదే తితిష్టం కొంచెం కఠినంగా ఉండే శ్లోకాల్లో ఒకటి జోపల ఏ విధంగా అయితే జ్ఞానం కలుగుతుందో జ్ఞానం ఎంతసేపట్లో కలుగుతుంది జ్ఞానం మనస్సులో కలిగే జ్ఞానం క్షణంలో కలుగుతుంది అనుభవం అంతే క్షణంలో అనుభవం కలిగిపోతుంది మనస్సు క్షణంలో జాగ్రత్త పదార్థాల యొక్క రూపాన్ని పొందుతుంది అంటే ఏమిటి మనస్సు జాగ్రత్త పదార్థాల రూపాన్ని పొందడం అంటే స్వప్నంగా మారిపోవడం అనమాట క్షణంలో స్వప్నం వచ్చేస్తుంది స్వప్నంలో కొండలు మహాప్రపంచం ఎంతసేపట్లో వస్తాయి ఇంత ప్రపంచం నిర్మించడానికి ఎంతసేపడుతుండే కాదు ఒక్క క్షణంలోనే ఈ జాగ్రత్త పదార్థాల యొక్క అంటే స్వప్న రూపాన్ని మనసు క్షణంలోనే పొందేస్తారు అలాగే చిత్తు క్షణంలో చేత్య విషయాకారంగా మారిపోతుంది చైత్యం అంటే చిత్తం చేత తెలుసుకోదగిన విషయం జ్ఞేయం అనమాట చిత్తుంది జ్ఞేయాకారంగా మారిపోతుంది ఎంతసేపట్లో క్షణంలో ఈ పనులు జరగడానికి విశాలమైన ప్రదేశం గాని సుదీర్ఘమైన కాలం గాని అవసరం లేదు లేదు లేదు ఇది నువ్వు గమనించాల్సింది మామూలుగా లోకంలో ఏమనుకుంటారు చిన్న పని జరగాలంటే చిన్న సమయం పెద్ద పని జరగాలంటే పెద్ద సమయం ఇది కావాలని లోకంలో అంతా అనుకుంటూ ఉంటారు కానీ మనస్సు స్వప్నాకారంగా పొందేందుకు చిత్తు దృశ్యాకారంగా పొందేందుకు సుదీర్ఘమైన కాలం కానీ విశాలమైన ప్రదేశం కానీ అవసరం లేదు ఇటు చిత్తులో గాని అడు చిత్తంలో కానీ రెండు ప్రపంచాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా చూసుకో చిత్తులో కనిపించే ప్రపంచం పేరు జాగ్రత్త చిత్తంలో కనిపించే ప్రపంచం పేరు స్వప్నం విభాగం కోసం చెబుతున్నా చిత్తులో ఒక ప్రపంచం సాక్షాత్గా కనిపిస్తే దాన్నేమని పిలుస్తున్నావు నువ్వు జాగ్రత్త అని పిలుస్తున్నావు ఈ జాగ్రత్తలో భాగమే చిత్తం ఈ చిత్తంలో ఒక ప్రపంచం కనిపిస్తే దాన్నేమని పిలుస్తున్నావు నువ్వు స్వప్నం అని పిలుస్తున్నావు ఇవి రెండు ప్రపంచాలు ఈ రెండు ఎక్కడున్నాయి ఈ రెండు ప్రపంచాలు లోపలే ఉన్నాయి నీ లోపలే ఉన్నాయి కానీ నీకంటే బయటగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి ఈ రెంటిల్లోనూ కూడా చైతన్యం ఆభాస రూపంలో అనుగతమై ఉంది అంటే దాంట్లోనూ చైతన్య సంబంధం ఉంది జాగ్రత్త ప్రపంచంలోను స్వప్న ప్రపంచంలోనూ చైతన్య సంబంధం ఉంది ఎట్లా ఉంది ఆభాసం భ్రాంతి రూపాన్ని పొందింది అనుగతమై ఉంది సమానంగా వ్యాపించి ఉంది చైతన్యం ఆభాస రూపంలో అనుగతమై ఉంది కనుకనే ఆ రెండూ కూడా ఆ క్షణాల్లో సత్యంలాగా కనిపిస్తాయి జాగ్రత్త కనిపించేటప్పుడు జాగ్రత్త సత్యంలాగా కనిపిస్తుంది స్వప్నం కనిపించేప్పుడు స్వప్నమే సత్యంలాగా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ ప్రపంచాలన్నీ కూడా వేటికవి చిత్ర విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ నీ ఇల్లు ఉంది నీ ఇల్లు అంటే అర్థం ఏమిటి పద్మరాజు యొక్క గృహం ఆ పద్మరాజ ప్రపంచంలో అక్కడ ఉన్నటువంటి నీ ఇంట్లో మరణించినటువంటి నీ భర్త ఏ సంస్కారంతో ప్రాణం విడిచిపెట్టాడో ఆ క్షణంలో ఏ సంస్కారం అతని హృదయంలో ఉందో ఆ సంస్కార బల ఇక్కడ అదే ఆకారంతో పుట్టాడు మళ్లీ రాజుగానే అటువంటి తత్తుల్యమైనటువంటి శరీరంతోనే ఇక్కడ పుట్టాడు అక్కడా ఇక్కడ అనే మాటలకు అర్థమేమిటి లీలా అసలు లీలా బాగా ఆలోచించు అక్కడా ఇక్కడ అని పదాలు ఉపయోగిస్తున్నాం ఈ పదాలకు ఏదైనా అర్థం ఉందా అంటే బాగా ఆలోచిస్తే ఈ పదాలకి ఏమీ అర్థం లేదు ఎక్కడ మరణించాడో అక్కడే పుట్టాడు ఏ క్షణంలో మరణించాడో ఆ క్షణంలోనే పుట్టాడు ఏ సంస్కారంతో మరణించాడో ఆ సంస్కారంతోనే పుట్టాడు ఉన్న సత్యం ఇది ఇందాక నుంచి నీకు ప్రపంచంలో కూడా ఈ ప్రపంచంలోంచి ఆ ప్రపంచంలోకి ఆ ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి స్వయంగా ప్రయాణం చేసి నీకు అనుభవపూర్వకంగా నిరూపించా ఏమని అక్కడ ఇక్కడ అని రెండు పదాలు లేవు ఏ క్షణంలో అయితే మరణించాడో ఆ క్షణంలోనే మళ్ళీ ఉత్తర జన్మంతా స్మరిస్తున్నాడు ఆ జీవుడు ఏ ప్రదేశంలో అయితే మరణించాడో ఆ ప్రదేశంలోనే మళ్ళీ రెండో ప్రపంచాన్ని చూస్తున్నాడు ఆ జీవుడు ఏ సంస్కారంతో మరణించాడో ఆ సంస్కారాన్నే మళ్ళీ మారురూపంతో చూస్తున్నాడు ఆ జీవుడు ఉన్న సత్యం ఈ మంత్రులు వీళ్ళు అంతా ఉన్నారే వీళ్లంతా ఇతని యొక్క సంస్కారం వల్ల పుట్టిన జీవులే వీళ్ళు వెనకటి జన్మల్లోని మనుషుల లాగా కనిపిస్తున్నారో తప్పితే వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎలా మనకు కనిపిస్తున్నారు అంటే ఈ రాజు యొక్క సత్తలోంచే వీళ్లకు సత్త వచ్చింది ఈ రాజు యొక్క సత్తయ్యే వీళ్లలో అనుగతమై కనిపిస్తోంది ఆ సత్త ఉండబట్టే వీళ్ళు మనకు కనిపిస్తున్నారు అంటే వీళ్ళలో ఉన్న సత్తా ఎవరిది ఈ రాజు అనే జీవు యొక్క సత్త ఇది ఒక్క మనిషి యొక్క సత్తలోంచి ఇంతమందికి సత్త ఎలా వస్తుందండి అని ప్రశ్నిస్తావేమో అలా ప్రశ్నించవలసిన పని లేదు సందేహించవలసిన పని లేదు నీ స్వప్నంలో నీ ఒక్కదాని సత్తలోంచి అనేక మంది జీవులకు సత్తా లభించాలని నువ్వు చూస్తూనే ఉన్నావుగా ఎంతమందిని చూస్తున్నావు వేల వేల చూస్తున్నావు నీ స్వప్నంలో వాళ్ళందరికీ సత్త ఎక్కడి నుంచి వచ్చింది ఉనికి నీ యొక్క ఉనికిలోంచే వాళ్ళందరికీ వచ్చింది కనుక ఆ రకమైన సందేహానికి అవసరమే లేదు అన్నది అనేటప్పటికీ లీలాదేవి ప్రశ్నే వేస్తోంది తల్లి నా మెలకు కనిపించే మనుషులంతా కూడా నాకే గాక ఇతరులందరికీ కూడా కనిపిస్తున్నారు నా స్వప్నంలో కనిపించే మనుషులున్నారే వాళ్ళు నా ఒక్కదానికే కనిపిస్తున్నారు అందుచేత నా స్వప్నజీవులు అసత్య జీవులు అని సులభంగా అర్థమైపోతాను అయితే జాగ్రత్త జీవులు నా ఒక్కదానికే కాక దక్కిన వాళ్ళందరికీ కనిపిస్తున్నారు కనుక వాళ్ళు సత్య జీవులు అని చెప్పవలసి వస్తోంది అనుభవంలో కూడా అట్టగే అనిపిస్తోంది నేను అడిగేది ఇలాంటి జాగ్రత్త జీవుల గురించి కానీ స్వప్నజీవుల గురించి నేను ప్రశ్నించడంలా నేను నేను జాగ్రత్త జీవుల గురించి ప్రశ్నిస్తుంటే నువ్వు స్వప్నజీవుల గురించి చెబుతున్నట్టు నాకు కనిపిస్తోంది అని ప్రశ్నిస్తోంది సరస్వతి సమాధానం చెబుతోంది ఏమంటే లీలా నువ్వేం చెబుతున్నావంటే అందరికీ కనిపిస్తున్నారు గనక ఈ జాగ్రత్త జీవులంతా కూడా సత్య జీవులు అనవలసిందే అని నువ్వు మనసులో భావన చేస్తున్నట్టు కనిపిస్తావు చూస్తే జీవులకనేవాడు దేనికి ఈ జడవస్తువులు కూడా ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించేటువంటి జాగ్రత్త పదార్థాలు జడ పదార్థాలు జీవ పదార్థాలు రెండూ కూడా అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి కనుక ఇవన్నీ సత్యమే అనాలి అంతేగాని ఉద్దేశం అలాగనక నువ్వు అనేట్లయితే అదే క్రైటీరియా నువ్వు మనసులో పెట్టుకున్నట్లయితే గారడీవాడు సృష్టి చేశాడు ఆ సృష్టి చేసిన వస్తువులు ఆ సృష్టి చేసిన సమయంలో ఎవరికి కనిపించే గారడీవాడు అక్కడికే కనిపించాయా నీకు ఒక్కదానికే ఆ చుట్టూ మూగిన జనులందరికీ కూడా కనిపించాయి అందరికీ కనిపించడమే సత్యత్వానికి కనుక నిరూపణ అయ్యేట్లయితే గారడీవాడు సృష్టి చేసే వస్తువులు కూడా సత్య వస్తువులే అని అలా చెబుతావా అన్నది అంటే లీలాదేవి అంటోంది పోన్లేవమ్మా సరస్వీదేవి నేను మరో కారణం చెబుతా పిను సత్యత్వాన్ని నిరూపించడానికి అందరికీ కనిపించడమే కారణం అంటే నీకు నచ్చుబాటుగా కదా దానికి ఏదైనా నిరూపణ చేస్తున్నావు కదా అని ఇంకో కారణం చెబుతా ఏమిటంటే స్వప్న వస్తువులన్నీ కూడా మెలకు వచ్చేసరికి మాయమైపోతున్నాయి వాటికి కారణమైనటువంటి ముడి సరుకులు కూడా కనిపించకుండా మాయమైపోతున్నాయి స్వప్నంలో కనిపించినటువంటి కొండలు పర్వతాలు నదులు ఇవన్నీ ఉన్నాయి కదండీ అవి మాయమైపోతే కనీసం అక్కడ మట్టి మట్టి పొడైనా సరే మిగులుతుందా నీళ్ళ చుక్కలైనా మిగులుతున్నాయా ఏమీ మిగతాల్లా కనుక ఆ స్వప్న ఉండే వస్తువులకు కారణమైనటువంటి మూడు ముడి సరుకులు కూడా లేకుండా కనిపించకుండా పోతున్నాయి ఒక్క క్షణంలో అందుచేత అవన్నీ అసత్యాలని చెప్పేస్తున్నాం ఇక జాగ్రత్త వస్తువులు అంటావా ఇవి అలా మాయమైపోవట్లా ఇక్కడ కుండ ఉందనుకోండి కొంతకాలం ఉంటోంది తర్వాత పగిలిపోతుంది తర్వాత పొడి అయిపోతుంది కనీసం మట్టి పొడైనా కనిపిస్తోంది ఏమీ కనిపించకుండా అంతర్ధానం అయిపోవటంలా అందుచేత ఇవి అసత్యాలు కావు ఏవి జాగ్రత్త వస్తువులు స్వప్న వస్తువులు అసత్యాలే ఎందుకంటే వాటి యొక్క ముడి కూడా కనిపించకుండా పోతుంది కనుక ఈ కారణం జవిత దీని ఏమిటావు నువ్వు అని మళ్లీ అడిగింది సరే అసలు ఇదే మళ్లీ సమాధానం చెబుతోంది లేలా మంచి ప్రశ్నలు ఏవ దీశావు వస్తువులు మాయం కావడం లేదు జాగ్రత్త దోస్తువులు అక్కడే ఉంటున్నాయి అని నువ్వు అంటున్నావు మాయం కాకపోవడం ఏమిటి తత్వజ్ఞానం కలిగితే అవి మాయమవుతున్నాయి తత్వజ్ఞానం కలిగే వరకు మాయం కావట్ల తత్వజ్ఞానం కలగంగానే అవి మాయమవుతున్నాయి ఇప్పుడు నీకు అనుభవం నీకు కలిగేదిగా పొంది చూస్తున్నావుగా నువ్వు ధ్యాన బలంచేత చిదాకారాన్ని చిత్ శరీరాన్ని చిత్ స్వరూపాన్ని పొందేవుగా నువ్వు ఇప్పుడు పొందేపటికి అంతకుముందు నీ లోకంలో అంటే పద్మరాజు గారి యొక్క లోకంలో అక్కడ ఉన్నటువంటి జాగ్రత్త వస్తువులన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు కారణ వస్తువులతో సహా ముడి సరుకులతో సహా మొత్తం మాయమైపోయినాయి అంచేత జ్ఞానం గన కలిగితే ఇవి మాయమైపోతున్నాయి అందుచేత జాగ్రద్ వస్తువులు అసత్యాలే అయితే జాగ్రద్ దశ కాలంలో ఒక్కొక్క వస్తువుకి దాని అవయవాలు గనక నశిస్తే అది కూడా నశిస్తుంది నశించడం అంటే ఏమిటి దాని యొక్క కారణ రూపాన్ని పొందడమే అంటే ఏమిటి ఉదాహరణలో తీసుకుందాం ఒక కుండ ఉంది ఆ కొండ నశించిపోయింది అంటే అర్థం ఏమిటి కుండ పగిలి ముక్కలైంది అని అర్థం ఆ ముక్కలు నశించేదంటే అర్థం ఏమిటి మట్టి అని అర్థం అంటే వస్తువు యొక్క వస్తువు దాని యొక్క కారణస్వరూపాన్ని పొందిందనమాట తత్వజ్ఞానం కను కలిగితే ఏం జరుగుతోంది మొత్తం ఒకేసారి పోతోంది దాని ఏమంటారు బాధ అంటారు అప్పుడు జ్ఞానం కలిగితే వస్తువు బాధింపబడుతుంది అని శాస్త్రకారులు వ్యవహరిస్తున్నారు బాధ అంటే ఏమిటనమాట దానికి కారణమైన వస్తువు ఏదైతే ఉందో ఆ కారణం కూడా లేకుండా పోవడం కుండ బాధింపబడితే మట్టి కూడా కనిపించదు నాశానికి బాధకి ఉన్నటువంటి తేడా ఇది ఇంతకు చెప్పవచ్చుంది ఏమిటంటే స్వప్నం ఎలా అసత్యమో అలాగే జాగ్రత్త కూడా అసత్యమే ఇప్పుడు నిరూపించుకున్నాం కదా తత్వజ్ఞానం కలిగితే జాగ్రత్త పదార్థాలు కూడా బాధింపబడతాయి కారణంతో సహా మాయమైపోతాయి కనిపించకుండా పోతాయని చెప్పుకున్నాం కదా కనుక స్వప్నం ఎలా అసత్యమో అలాగే ఈ జాగ్రత్త కూడా అసత్యమే స్వప్నంలో నీ యొక్క సత్తను బట్టి అనేక మందికి సత్త ఎలా కలుగుతోందో జాగ్రత్తలో కూడా అలాగే కలగవచ్చు దాన్ని కాదంటానికి తర్కమే అడ్డం రాదు అలాగే ఈ మంత్రి మొదలైన జీవులకు రాజు యొక్క సత్తా వల్ల ఇప్పుడు సత్తా ఏర్పడుతోంది ఈ విధూరథుడు రాజు యొక్క సత్త వల్ల ఈ మంత్రి మొదలైన వాళ్ళకి సత్తా ఏర్పడుతోంది ఈ జాగ్రత్త శాఖ కాలంలో లీలా నీకు ఈ విషయంలో బాగా విశ్వాసం కలిగినట్టుగా కనిపించట్లేదు నీ మొహం చూస్తే అంచేత ఇంకొంచెం వివరిస్తాను విను ఏమిటంటే ఇంటి కప్పుకి చిల్లుంది చిల్లుంచి ఎండ ఎండ బడ పడుతోంది ఆ ఎండ పొడలో ధూళి రేణువులు కదలాడుతున్నాయి కదులుతున్నాయి ఆ కదలటం మనకు కనిపిస్తోంది ఆ రేణువులు అంతకుముందే అక్కడ ఉన్నాయా ఇప్పుడు కొత్తగా వచ్చాయా అంతకుముందే అక్కడ ఉన్నాయి ఈ ఎండ ఇప్పుడు పట్ట మూలానా అవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదులుతున్నట్టుగా అంతకుముందు అక్కడ అట్లాగే ఉన్నాయవి గాల్లో కదులుతూనే ఉన్నాయి కానీ అంతకుముందే కనిపించట్ల ఈ ఎండ పొడవ కిటికీలోంచి లేదా ఇంటి కప్పు యొక్క చిరులోంచి ఆ ఎండ పడేటప్పటికి ఆ ఎండ ఇవి కదలాడుతూ కనిపిస్తున్నాయి అలాగే పరమాత్మ అనేటువంటి ఆకాశంలో ఈ బ్రహ్మాండాలో అనేటువంటి ధూళి రేణువులు అలా కదలాడుతున్నాయి ఇలాంటి బ్రహ్మాండాల్లో అనేక మంది జీవులు జన్మిస్తున్నారు జన్మించడం అంటే ఏమిటి జన్మించడం అంటే ఒక భావన ఒక ఉపాసకుడు నేనే అగ్నిదేవుణ్ణి అని ఉపాసన చేశాడు ఆ ఉపాసన చేయగా చేయగా వాడికి ఒళ్ళంతా వేడికి వాడికి వేడి తెలుస్తోంది వాడి పక్క వాడికి వాడి వేడి తెలుస్తోంది వాడి భావన సంస్కారంగా మారిపోయి వాడికి వేడి స్వయంగా అనుభవంలోకి వస్తోంది అలాగే పరమాత్మ యొక్క చైతన్యం కూడా పరమాత్మ పరమాత్మ యొక్క చైతన్యం అంటే పరమాత్మ చైతన్యం పరమాత్మ చైతన్యం కూడా వాసనా బలం చేత ఈ ప్రపంచాన్ని చూస్తోంది తెలుసుకుంటోంది అదే జీవులుగా ఏర్పడి నేను నేను అంటోంది అదే జన్మించడం ఆ చిత్త అనేటువంటి అదే సంస్కార బలం చేత జీవులుగా ఏర్పడి నేను నేను అంటోంది అదే జన్మించడం కనుకనే ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా పూర్తిగా సత్యము కాదు పూర్తిగా అసత్యము కాదు అది అనిర్వచనీయమని చెప్పాము దాన్నే మిథ్య అన్నాం ఎందుకని నేను నేను అనుకునేటువంటి చిత్తుంది అది సత్యమే అనుకోవడం మాత్రం అసత్యం అందుచేత ఇది పూర్తిగా అసత్యము కాదు పూర్తిగా అసత్యము కాదు అందుచేత దీన్ని మిథ్య అన్నారు అనిర్వచనీయం అన్నారు దీనికి అంతటి కారణం ఏమిటి అంటే జీవుల యొక్క భోగేచ్ఛ పూర్వజన్మలో వాటికి జీవులు ఉన్నారే వాళ్ళకి కొంత ఈ రకమైన భోగం పొందాలి ఆ రకమైన భోగం పొందాలి అనేటువంటి ఇచ్చ ఉంది ఆ భోగేచ్ఛలు ఉన్నాయే అవి రకరకాలుగా ఉంటాయి కొన్ని ఇచ్చలేమో పూర్వానుభవం ఎట్లా ఉందో అట్లాగే ఉంటాయి కొన్ని రకాల ఇచ్చలు కొత్త రకాలుగా ఉంటాయి కొన్ని ఇచ్చలు ఉన్నా కూడా అసమర్థంగా ఉంటాయి అంటే ఇచ్చ ఉంటుంది కానీ కార్యరూపాన్ని పొందదు ఈ రకమైనటువంటి వైచిత్రి అనేక రకాల రకరకాల యొక్క సమ్మేళనం సంకీర్ణత ఈ వైచిత్రి ఈ వైచిత్రి వల్లనే ఇప్పుడు ఈ పాత ఈ పాత పౌరులు మీకంతా కనిపిస్తున్నారు మీకు ఎందుకంటే మీ సంస్కారంలో తమా తమాషా ఉంది ఒక వైచిత్రి ఉంది ఆ వైచిత్రి వల్ల పాత మంత్రులు పాత పౌరులు ఇంత మీకు వాళ్ళ కనిపిస్తున్నారు పరమార్థ స్వరూపంగా చూసుకుంటే మాత్రం వారిలో ఉన్న సత్తా వీరిలో ఉన్న సత్తా ఒకటే ఆ దృష్టితో చూస్తే వారు వీరు ఒకటే కాని వ్యావహారికంగా చూసుకుంటే వీరు వారు కాదు వారు వీరు కాదు వీరేమో వారి వారు వాళ్ళని పోలిన వాళ్లు అంత మాత్రమే ఇక్కడ లేదా మరో మంచి సృష్టి రహస్యంగా ఉంది ఏమిటంటే ఇక్కడ విదూరథుడు అనేటువంటి ఈ రాజు యొక్క ఆత్మలో ఒక ప్రతిభ ప్రతిభ అంటే ఒక భ్రాంతి ఒక స్వప్నం వంటి దృశ్యం అది ఏర్పడింది అది ఏర్పడి ఈ లోకం అంతా కనిపిస్తోంది ఈ విదూరథ ప్రపంచం అంతా కనిపిస్తోంది దీనికి కారణం ఇతని యొక్క సంస్కారం సరిగ్గా ఇదే పద్ధతిలో జీవుల అందరి యొక్క సంస్కారం కలిసి సద్రూపుడైనటువంటి హిరణ్యపుడున్నాడే ఆయనలో సత్య సంకల్పం ప్రతిభ ఒక అనుభవం ఒక స్వప్నదుల్యమైన అనుభవం అది ఏర్పడింది ప్రతిభంటే చెప్పేశాగా అది భ్రాంతి ఒక స్వప్నం వంటి దృశ్య కల్పన అది అది హిరణ్య ఏర్పడింది ఏ ఏ రకమైన దృశ్య కల్పన సత్య సంకల్పత్వము అనేటువంటి దృశ్య కల్పన ఆ హిరణ్య యొక్క సంకల్పము ఇక్కడ రాజు అనేటువంటి ఈ జీవుడు యొక్క సంకల్పము రెండూ కూడా ఏకమై ఇక్కడ అత్సన్ నీలాగే ఉన్నటువంటి ఒక రెండవ లీల తయారైంది కనుక ఓ లీలా ఏషాత్మంబరహం భువనంధరాచ రాజేతి విభాత మాత్రం చిద్వయోమ బిల్వ జఠరం విదురంగ విద్ది త్తే నాంతమలవేహ అంటోంది సరస్వతి దేవి ఈ చిమ చిత్తనేటువంటి ఆకాశం ఉందే అది ఒక బిల్వ మారేడు పండు పొట్ట ఆ మారేడు పండు పొట్టలో గింజలుంటాయి అలాగే ఈ చిద్వ్యూలో చిదాకాశంలో అనేక బ్రహ్మాండాలుంటాయి ఆ బ్రహ్మాండాల్లో ఏషాత్వం నువ్వు ఉన్నావు అంబరం ఈ భూతాకాశం ఉంది అహం సరస్వతీదేవి అనేటువంటి దేవతామూర్తిని నేనున్నా భువనం ఈ భూమి ఉంది ఈ బ్రహ్మాండ మండలం ఉంది దాంట్లో ధరాచ ఈ భూమి ఉంది రాజా రాజు అనేటువంటి జీవి ఉన్నాడు వీళ్ళంతా ఎవరు ఎవరికైతే కనిపిస్తున్నాయో సర్వం అహమేవా ఆ సర్వం ఇది కనిపించే మొత్తం అంత కలిపి నేనే అంటే ఆత్మ పదార్థమే మరి ఇదంతా అంటే విభాత విభాతం అంటే ఇందాక ప్రతిభాని పదం ఉపయోగించిందే ప్రతిభానా విభాతం ఒకటే కనిపించడం మాత్రమే ఇక్కడ ఏం కనిపిస్తోంది రెండవలీల కనిపిస్తోంది నువ్వు కనిపిస్తున్నావు నేను కనిపిస్తున్నా ఈ ఆకాశం దీంట్లో కనిపిస్తున్న ప్రపంచం ఈ భూమి ఈ రాజు ఇదంతా కూడా నేనే అంటే పరమాత్మస్వరూపమే ఆత్మస్వరూపమే ఆత్మరూపంలోనే ఇదంతా ప్రతిభగా ఏర్పడింది చిదాకాశమే ఒక మారేడు పండుగనుకైనట్లయితే చిద్వ్యోమ జఠరం చిద్వ్యం ఉంది కదండి అది దాని యొక్క బిల్వ జఠరం చిద్వ్యోమ బిల్వ జఠరం చిదాకాశమే గనక ఒక మారేడు పండైనట్లయితే దాని పొట్టలో ఉండే గింజ ఉండేటువంటి గింజలు ఎటువంటివో ఈ లోకాలనే అటువంటివి ఈ మాట పెద్దలందరికీ తెలుసు లీలా నువ్వు కూడా తెలుసుకో తెలుసుకుని నీ స్వస్వరూపంతో హాయిగా ఉండు సుఖమాస్వ హాయిగా ఉండు అంతే ఏ వికారాలు పొందపోకు ఏ కల్లోలాలు పొందపోకు పొందకుండా ఉండ ఉపాయం ఏంటంటే ఈ రహస్యం తెలుసుకోవడమే అని చెప్పింది సరస్వీదేవి ఇంకా కొంత వివరణ చేస్తోంది ఈ వివరణ మనకి బాగా అర్థం కావడం కోసం సౌకర్యం కోసం ఇక నుంచి మనం ఏం చేస్తామంటే మొదటి లీలను పద్మలీల అంటాం రెండవ లీలను విదూరథలీల అంటాం పద్మలీల అంటే పూర్వం పద్మరాజు అనేటువంటి ఆ పద్మరాజ ప్రపంచం అని చెప్పుకుంటున్నాగా అక్కడి నుంచి వచ్చిన లీల ఇప్పుడు విదూరథ ప్రపంచం కూడా చెప్పుకుంటున్నాగా ఈయనకి మహారాణిగా ఉన్న లీల విదూరథలీల ఇద్దరు ఒకే రకంగా కనిపిస్తున్నారు కనుక కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం పేర్లు పెట్టున్నాను పద్మలీల విదూరథలీల అని సరస్వతి ఏం చేస్తోంది ఇప్పుడు ఎవరితో మాట్లాడుతోంది అంటే పద్మలీలతో మాట్లాడుతోంది పద్మలీలతో ఆ విధంగా మాట్లాడి ఇప్పుడు విదూరథలీల వంక తిరిగింది తిరిగి ఆవిడ కూడా అనే పిలుస్తోంది ఎందుకని ఆవిడ పేరు అదే ఆవిడ దృష్టిలో తనొక్కతే సత్యం ఆ విదూరథలీల వంక తిరిగి సరస్వతిదేవి ఏంటంటే లీలా నీ భర్త ఈ యుద్దంలో శరీరం వదిలిపెట్టి మళ్లీ పద్మనాజు శరీరంలోకి ప్రవేశిస్తాడు అంది విదూరథలీల ఆ మాటలు విని కొంచెం కంగారు పడి దోషిలి వగ్గి ముందు నిటారుగా నిలబడి వినయంగా నిలబడి అమ్మా నేను సరస్వతీదేవిని నిత్యం ఉపాసన చేస్తూ ఉంటాను ఆమె అప్పుడప్పుడు నాకు కల్లో కనిపిస్తూ ఉంటుంది దర్శనమిస్తూ ఉంటుంది నువ్వేమో అచ్చం సరస్వతీదేవిలాగా కల్లో కనిపించిన సరస్వతీదేవిలాగా ఉన్నావు అసలు నువ్వు ఆవిడేనేమో అనిపిస్తోంది నువ్వు ఆవిడవేనా నాకు ఆవిడైనట్లయితే నాకు దయతో భరం ఇవ్వు అంది సరస్వతి అంది లీల లీలా మిదూరథలీల అప్పుడు సరస్వతిదేవి ఉంటుంది లీలా ఎవరితో ఉంటుంది మిదూరథలీలతో ఉంటోంది లీలా నీ ఉపాసనకు నేను చాలా సంతోషించాను ను వరం కోరుకోని అనిస్తాను అంది ఇలా అంటం ద్వారా నీకు స్వప్నంలో కనిపించినటువంటి సరస్వతి దేవి నేనే అని ఆవిడ నిరూపిస్తోంది అప్పుడు విధురథ లేదా లీల వరం కోరుకుంటోంది దేవి నా భర్త యుద్దరంగంలో శరీరం వదిలిపెట్టి ఎక్కడికో పోతాడని నువ్వే చదువుతున్నావు చెబుతున్నావు కదా నీ ఆజ్ఞ అట్లా అయిపోయిందంటే అట్లా జరగవలసిన దానికి ఎవరేం చేయలేరు నేనేం కోరుకుంటున్నానంటే నేను ఇదే శరీరంతో ఆయన దగ్గరికి పోవాలి అక్కడ కూడా ఆయనకి భార్యనే అయి ఉండాలి ఇదే శరీరంతో ఈ వరం నాకు ఇవ్వంది సరస్వతీదేవి తథాస్తు అనేసింది వెనక ముందు చూసుకోలే తథాస్తు అనేసింది తథాస్తు అనే సరికి ఈ విదూరలీల చాలా పొంగిపోయింది పద్మలీల మాత్రం చాలా సందేహంలో పడిపోయింది అసూయ కాదు సందేహంలో పడిపోయింది అడిగి కొంచెం ఆలోచించి చివరికి పైకి అడిగేసింది సరస్వతీదేవి మీరంతా సత్యకాములు సత్య సంకల్పులు మీరు ఏది కోరుకుంటే ఏది సంకల్పిస్తే జరిగిపోతుంది ఎందుకంటే మీరంతా బ్రహ్మస్వరూపులు అనుకున్నది అనుకున్నట్టుగానే అయిపోతుంది దాంట్లో సందేహం లేదు కానీ నా సందేహంలో ఏమిటంటే ఈవిడికేమో ఈ శరీరంతోనే మరో మరో బ్రహ్మాండంలో వరం ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు నేను పూర్వం గిరిగ్రామ లోకంలోకి వెళ్లాలనుకున్నప్పుడు నువ్వు ఏం చెప్పావంటే నువ్వు ఈ స్థూల శరీరంతో అక్కడికి వెళ్ళలేవు ఆతివాహిక శరీరాన్ని అంటే సూక్ష్మమైన శరీరాన్ని చిన్మయమైన శరీరాన్ని స్వీకరించి తీరవలసిందే అని గట్టిగా నువ్వు నిరూపించావు ఇప్పుడు ఈవిడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ స్థూల శరీరంతోనే ఈ బ్రహ్మాండం నుంచి ఆ బ్రహ్మాండానికి వెళ్లిపోయి ఈ శరీరంతోనే ఆ పద్మరాజుకి మళ్లీ భారీగా ఉంటాయని ఆవిడ కోరుతుంటే తధాస్థనే వస్తున్నావు ఆవిడ మీద నీకు ఏమిటి నా మీద నీకు ఈ కాఠిన్యమేమిటి అని అడిగింది సరస్వతోంది అంటే పద్మలీలా యోగ వాసిష్టంలో ఉండేటువంటి విశిష్టతలో ఏంటంటే అతి కీలకమైన రహస్యాలు చెప్పేస్తాడు వాల్మీకి మహర్షి దేవతా ఉపాసనలు వరాలు దేవతా అనుగ్రహాలు ఇవన్నీ ఎన్నో మన పురాణాలు చదువుతాం అసలైన తత్వమేమిటి ఏ మాత్రము దాపరికం లేనటువంటి తత్వం ఏమిటి అనేది ఈ గ్రంథంలో వివరించేస్తాడు నకించి కశ్యచితు అహం కరోమి నేను ఎవడికి ఏమీ చెయ్యను ఏ జీవుడికి ఏ భక్తుడికి కూడా నేను ఏమీ చెయ్యను అయితే మరి వరాలని ఇస్తున్నా వాళ్ళు పొందుతున్నారు కదా అంటే సర్వం జీవహ స్వయం స్వం స్వంఈహితం సంపాదయతి ప్రతివాడు తన కోరికలను తనే తీర్చేసి ఉంటాడు నేను వరం ఇచ్చేది ఆ వరం వల్ల వాడు పొందేది ఏమీ లేదు వాడు సంకల్పిస్తాడు ఆ సంకల్ప బలం చేత వాడు పొందుతాడు ప్రతివాడిలోనూ ఒక సంవిత్తు ఉంది సంవిత్ అంటే ఇక్కడ చిత్తవృత్తి అని అర్థం ఆ చిత్తవృత్తిలో మాయతో కూడినటువంటి చిక్తి ఉంది ఆ చిత్తవృత్తి రూపమైన సంయుక్తికి నేను అధిదేవతను సరస్వతి అంటే సంయుక్తికి అధిదేవత అంటే చిత్తవృత్తికి అధిదేవత అందుచేత జీవులకు వరము పేరుతో రాబోయే శుభాశుభాలను వ్యక్తం చేస్తూ ఉంటాను నేను నేను చెప్పిన సంయుక్తి అది బీజం వంటిది అదే అన్ని కార్యాలను కూడా క్రమక్రమంగా ఉత్పత్తి చేసేయగలదు దాన్ని అనుసరించే నేను వరాలు ఇస్తూ ఉంటాను నేను వరాలు ఇవ్వడం అర్థమేమిటి ఆ బీజం వ్యక్తం అవుతూ ఉంటమే నువ్వు నన్ను ఆరాధించినప్పుడు నీలో ఉన్న జీవశక్తి ముక్తి పొందాలి అనే కోరికతో అందువల్ల దానికి అనుకూలంగా నేను నీతో వ్యవహరించా దానికి అనుకూలంగానే వరాలు ఇచ్చా దానికి అనుకూలంగానే జ్ఞానం ఇచ్చా చివరికి దానికి అనుకూలంగానే ముక్తి ఇచ్చా ఈ వరాలన్నీ ఎవరి మహిమ నీలో ఉన్న చిక్తి అనే విత్తనం ఉందే ఆ విత్తనం యొక్క మహిమే అంతేగాని దేవత యొక్క మహిమ కాదు నువ్వు ఏ రకమైనటువంటి సంకల్పంతో ఏ రకమైన సంస్కారంతో నీలో ఉండే చిక్తిని వినియోగం చేస్తున్నావో ఆ రకంగా నా దగ్గర నుంచి వరం వస్తుంది స్వచిత్ ప్రయతనం చిరం ఫలం దాతి కాలేనా ఇప్పటిదాకా మనం మామూలు వాక్యాల్లో చెప్పుకున్న విషయాన్నే ఈ శ్లోకంలో సరస్వతిదేవి స్పష్టంగా చెప్పేస్తోంది స్వచిత్ ప్రయతనం తన యొక్క చిత్త వృత్తి ఉందే దాని ప్రయత్నం చిరం చిరకాలంగా ఒకటి ఎస్యస్యాయథా ఉదేతి తస్య దశ తథా ఫలం దదాతి అయితే అర్థమేమిటంటే కాలం కాలం అనే భావన ఒకటి ఉంది ఈ కాలం భావనతో విత్తు మొలకగా మారినట్టుగా ఈ స్వచిత్ ప్రయత్నమే వీటికి వరంగా ఫలంగా లభిస్తోంది ఎవడి చిక్తి ఏ రకంగా ప్రయత్నం చేస్తోందో ఆ రకంగానే వాడి ఫలితం వస్తోంది ఈ ప్రయత్నం అప్పటికప్పుడు జరగమంటే జరగదు ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉంటుంది చిరం చివరిలో అది తపస్సు రూపంగానో దేవతగానో ఏర్పడి వాడి ప్రయత్నానికి అనుగుణంగా ఫలితం ఇస్తూ ఉంటుంది ఇది నువ్వు రహస్యం దీన్ని బట్టే మా వరాలన్నీ వస్తూ ఉంటాయి కనుక లీలా పద్మలీలా నీ యొక్క చిత్ బట్టి నీకు వరం వచ్చింది ఈ విదూరత లీల యొక్క చిత్ప్రయత్నాన్ని బట్టి ఈవిడికి వరం వచ్చిందమ్మా అని సరస్వతి దేవి తన యొక్క వివరణను ఇంకా కొనసాగిస్తోంది జై గురుదత్త